శ్రీ శారదాదేవి మంత్రము ఈ మంత్రమును విద్యార్థులు పరీక్షలకు వెళ్ళే రోజుల్లో ప్రతిరోజు నూట సార్లు జపించిన జపించిన చాలా మంచిది ఓం హ్రీం క్లైం స్వా నమో భగవత్ై శారదాయ హ్రీం స్వాహ